పట్టణములు అంత పొరమునందుల దగ్గర చాలా ప్రకల్పాలు కొట్టినావు నేను పోయి కబురు వలన తుమ్ము రేపి వచ్చి ఏమన్నా నీకేం కనపడ్డాయ్యే అక్కడ ఏనుగులు గుర్రవులు రథములు కాల్బలం అయ్య పెద్ద పుల్లు కాదు చెరతగండ్లు కాదు వీటిని చూచి కలంగా వాటిని సామాన్యమైనటువంటి యుద్ధంలో జరిగేవేగా ఇది అటువంటి వీటిని చూసి భయపడతావేమయ్యా నువ్వు రాజపుత్రుడు కాదా ఏమి అన్నటకు బలకు అనుగొని వడక నాత్యులని అంటే మాటలు విని గొంతుయావద్దు బొంగులు పోయింది మాట ముచ్చుట ఆ ప్రసందలకు ఏమంటాడు వసుల దయ్యమెదుగు పడతుల సంతోషమేలా నాకు అనికి నేను పశువులు పోతి పోనీయవయ్యా నాకెందుకయ్యా ఆ స్త్రీలంతా నవ్వుతారంటావి నవ్వితే వాళ్ల పోలే తలమటయ్యారు నాకేమిటయ్యానవుడు శక్తి ఎందుకున్నది లోకములైన దీని అయితే ఉత్తరుడా సైన్య ఎదురి సైన్యంతో కొంతసేపు యుద్ధం చేసి ఆ దానితో యుద్ధం చేసి జయమును పడక అలసిపోయినట్లయితే కొంతమంది తిరిగిపోవచ్చును అలా పోవచ్చువాడకుండా ఇప్పుడు నీకు భయెందుకు కలిగింది ఆ శైత్యందే నీ ప నీ వంక చెప్పు నాకు నెత్తడు అసలు నీకు భయము ఎందుకు కలిగిందో అది చెప్పవచ్చుడాగా అసలు పీఠలు ఆవుది చింతం పొలకుహల పొలకు ఆ దిక్కులన్నీ దద్దరిల్లిపోయేటట్టుగా ఊకపుల యొక్క ధ్వని లెక్క చేయకుండా అవునా సేనలు గరలపై తోలపోక సైన్యము పై పైన పడుతుంటే లేచిన తుమ్ము అంధకారం కమ్మేటప్పుడు దానిని నాలుగు విధములైనలక అదే కాస్త్ర శస్త్రములు పరిగించినప్పటికీ శరీరంలో ధరబడినప్పటికీ వాటిని ప్రకారంగా ఇది సైన్యం మీద యుద్ధం చేసి వారినందరినీ కొట్టి జయించినట్లయితే అది మంచి సభబు గాని ఈ ప్రకారంగా దూరములందే విరిగి పారిపోతే ననన మనం పట్టుబడి వచ్చి మన్ను తీసుకొని పోవటానికైనా ఊరిలో ఎవరూ లేరు సుశర్మ దక్షణం చేరిగా అతని జయించడానికై విరాకుడు నువ్వు సమస్తమైన సైన్యం అటు వెళ్ళిపోయింది ఊళ్ళో ఒక్కరు లేరు వంటి నలపడి గురుసేనొత్తు వాడనే ఇదేటి మాటలు లేరు ఒకళ్ళు లేబోయి కురు సైన్యాన్ని జయించడమటయ్యా ఇది ఎక్కడి మాటలువాడు గానక ముందరేరు తోడుకొని రయమ్మ గురి కరుకుట వారు నన్ను తోడలేదు కనుక తోడకముంది దాన్ని తోలుకొని వినుక ఉట్టణంలో ప్రవేశించుట అది రీతయ్యా మనకు అర్జునుడు ఏమంటాడు ప్రమోదల పొన జనములు తెగటంగా మని పోకీనతగానే సమర్థమైన జనమంతా కూడా ఎందుకునియారుగా బయలుదేరి వచ్చినావే అటువంటి నీవు శత్రువులంతా ఆనందపడేటట్టుగా పశువులను వదిలిపెట్టి తిరిగిపోతే నిన్ను నిందించృత్తి యొక్క కానీ చెత్త వృత్తి ఉన్నవే కొంచెం సేపు బిగబట్టి ఉండువే ఇప్పుడు కౌరవ సైనికుల తోచి వెనక్కు పడవే కము వెనక్ మెనయా కదుపు పెట్టించి పోతాము క్రమరంగా ఇప్పుడే పోయా కౌరవ సైన్యం మీద దూకి వారినంతరీ కూడా దుమ్ము సేపి గోవులను మళ్ళీ వెలుసుకుని పోదాము మనసు అని ఆ పొందులు బాగా తోలుతున్నాడు అర్జునుడు మానసంబు పల్లకిల్లా ఆ ముఖమంతా వెలవెల్లదైపోయింది ఆ ఉత్తరులకు మనస్సు చించలమైపోయింది ఆ గోవల్ల సుకుమారుడు ఉత్తరుడు చౌలవి దిగిన పౌరుల పౌరులు నవ్వు ఇప్పుడు తిరిగిపోయినట్టయితే పట్టణము కోరి వారంతా నవ్వు తారటాయా అయితే నీవు బాగా పలుసున్నావు సంవత్సరం నుండి అక్కడ పాఠములు చెప్పి నీ క్రో అరగకపోతే నీవు భావయ్యాయుద్ధానిగారి నేను మాత్రము రాను బాణములు అమ్ములు పొతుల మీద పెట్టి రిసంపులు రసములు దూకినాడట రథం మీద కాపమంటే నీ వానటువంటి వారి ఆ ఉపప్లావ్యానికి పరిగెత్తు ఉన్నాడు ఇప్పుడు ఏమి చేయవలే సారథ్యమైన చేస్తే కొంత పని చేయొచ్చు ఇప్పుడు అసలు ఏం చేయాలి నేను పారు పారుచున్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు లేని కయ్యం పరిగిరాదు వాడు కర్త వాడు లేకపోతే నేను ఏం చేయాలి అందులో మహారూర్యులంతా వచ్చాను మరి కొట్టే సాధ్యమైన చేసేవాడు లేకపోతే ఏం చేయాలంట అని ఆలోచించాడట ఎలా పుట్టావు నేత్రములగలవాడే వెంటుకలన్నీ ఊడిపోతూ ఉన్నవి అతని వెనుక పరిగెత్తి ఉన్నా కౌరవ బలం అక్కలకు అందరప్పు కోట లోపలేక అక్క తద్విగత కాయము మీద నిలపగా ఉన్నా కొంతమంది ఆ కౌరవ సైన్యమంతా వెలుగు తిరిగిపో చూసిందట చూసి ఉత్తరుడేమో పారిపోతూ ఉన్నాడు ఇతనేమో వెంటబడ్డాడు విశేషములన్నీ చూచి కొంతమంది తెలియకంది ఎవడరా వీడు ఇలా వచ్చి పార్కోపోతూ ఉంటే వెతబడ్డాడు అని నవ్వినారు కొంతమంది ఏమో ఆ బాహువుల యొక్క తీర్ఘతయు ఓడు చిన్న మెడయ్య నిన్ను పోలేకేడు వీడు ఉన్నవి ఆడ చందమున్నది మగ మహమ్మారి చందమున్నీ రెండూ గోడా ఉన్నవి కనుక ఎవడు వీడువాహుల కార్యం గమన భంగియు నచ్చను నచ్చేహము లేదు ఆ బాహుల యొక్క దీర్ఘము నువ్వు గమను వా నడక ఉన్ను చూస్తే వీడు అర్జునుడే కావలే మృతమున కొండొక రుండి వస్తు నగరం ఈ రూపంతో మారువేషంతో ఉన్నాడు కాబోలు అర్జునుడు అర్జునుడు కాకపోతే కౌరవ సైన్యం మీదకి ఒక్కడే వచ్చేవాడు జగత్తులు ఇంకొకడు ఎవరైనా ఉన్నాడాగా జాతికి వాటి నెల్లకొని పోయిన నండు చేసి ఎంత వస్తుంది ఎరతం ఉదగంగతని దొడ్కొని వచ్చిన వాడు చూడగల్ ఆ విరాజుడు వెళ్ళిపోయి ఉంటాడు సుశర్మ ఆ గోవుల్ని మళ్ళా వేసినాడు కనుక చేత ఈ ఉత్తరుడు ఎవరు తనకు సారథ్యం చేసి వారు లేని కారణం చేత ఇతని ఎంట పెట్టుకుని వచ్చినాడు పరిసరు తెచ్చిపోగణము బట్టినని విని పిన్న కాజనందనుడు అతిమై పరీ చిన్నవాడుగా ఉత్తరుడు కంట కృహ బలమ చేత అక్కడేమో సైన్యం మీదకు వచ్చినాడు ఆ సైన్యాన్ని చూచి భయపడి పారిపోతూ ఉన్నాడు సంపద భూమి బలం పునరుబే కాని ఆ అర్జునుడి యొక్క పరాక్రమము కాని ఆ శక్తియు ఏమీ తెలియదు సుభిర కాని నియయు మాత్రము చేయలేకపోతున్నారు గమనమ్మ పురుహోత్ పుత్తు పదకట ప్రదేశరకు దొరికినాడు అర్జునులకు ఆ భూమి పోయి చుట్టుపట్టుకున్నాడు వెకటందు పెదముల తడిగము వెలవల్లనైపోతూ ఉండగా అమ్మకాల నాలుగు పెడత కట్టుకుపోతూ ఉన్నది అయ్య కంపిడగడ అవడికి పోతూ ఉన్నాడు ఉత్తరుడు గుడియబడూ ఆ శరీరం అంతా చెమట పట్టింది పాదములు చేతులన్నీ కుజిపడిపోతూ ఉన్నవి హృదయము తటత రంగులూతూ హృదయము లే తొందర శోధన కొట్టుకుంటూ ఉన్నవి పిచ్చు చూపులు చూస్తూ ఉన్నాడు అర్జును కక్క ఇంకా మాటకి పాటతో పాడుతూ ఉన్నాడు ఓప్రహన్నలా అందు ముద్రే పెట్టవయ్యా ఎందుకు చంపుతావయ్యా అని ఆ కంట వెలుగు పడిపోయి ఏమి మాట దాకా బాధపడిపోతూ ఉన్నాడు వచ్చినప్పుడు నన్ను ఇప్పుడు వదిలిపెట్టినావంటే నీవు ఒక పట్టణమును పది ఏనుగుల కొన్ని గుర్రబులు రథములు ఈ యావత్తు కూడా నీవు సారయ్యా మెల్లగాని తర్వాత కూడా కాదు అప్పుడే ఇస్తాను నాతో ప్రేముడింగడు నా తన ఎదురు చూసు నమ్మకు చేత ప్రీతికి ధనియాయమ పడతూ తుంగోని గది విశుద్ధ చేస్తా లేని కనుక మా తల్లికి ఎంతో ప్రేమ సుభ నేను కనపడబోతే ప్రతిరో ఆమె కనుక పోయి ఆవి చూపులకు చల్లగా కనబడతాను నేను పెళ్ళాము బహు చిన్న చిన్నదాని కష్టమైన అన్నది మీ పాప జాత దాని తన చెప్తానంటూ తీసుకెళ్ళి కనుక నన్ను వదిలిపెట్టవలసింది అనేక విధములుగా ఏడుస్తూ ఉన్నాడట వదిలిపెట్టం వదిలిపెట్ట నిన్ను మాత్రం వదిలిపెట్టాలయ్యా ఏం చేస్తాడు అద్దెలు పట్టుకుంటే ఎంత వాడు ఉత్తరుడు లాక్ వచ్చాడేటా పట్టుకు చుట్టుపట్టు లాక్ వచ్చాడు రథం ఎక్కాల్సిందేనా రథం మీద విలకి తీసుకెడతా ఏ ఏం పాపం చేశానయ్యా ఎప్పుడైనా వచ్చి నువ్వు చదువు చెప్పేటప్పుడు ఇదిగో తప్పు చూపుతావు చదువు తప్పు చెబుతున్నావు ఆ అని మా తండ్రికి ఏమైనా చెప్పాను నేను ఎలా చెప్పటం లేదని చెప్పానంట అవి ఇంత ఘోరంగా ఆ కౌరవుల దగ్గరకు పోయి తీసుకుపోయి వాళ్ళ పొట్టలు పెట్టానంట అవే నీకు అంత అపకారం ఏం చేశానయ్యా పాత్రుల్ నగుతూ నతనం లేదు కురువీదలతో సత్యమైన కొడుకు తేటికి సారథిగమ్ము నాకు ఆ ఓ బ్రహదు నీవు కౌరవులతో యుద్ధం చేయకపోయినట్టయితే సారథిగా ఉండవయ్యా నేను చేస్తాను యుద్ధము చెత్తల మొత్తము ఆ చెత్త పిడుగు పడితే ఎలా ఉన్నావు ఆ ప్రకారంగా కౌరవ సైన్యములో దూకి సమస్త సైన్యాల్ని రాజు బా పెద్ద గోపులకు మలవేస్తారు వాడుతున్న పాటులే కొన్నీ తను రథమె సేన సమ్మతలీలతావా ఎక్కవాళ్ళు ఏం చేస్తాడు గురుగా ఆ అక్కడికి పోతే వాళ్ళ చేతులు కస్తాడు ఇక్కడ ఆ జరుడు ఇక లాభం లేదని ఎక్కడ ఆ రథం మీదకి తోలు రథం తోలు అని ఆ రథరుస్తున్నుడు దమ్మి చెట్టు ఆ శ్మశానం దగ్గర దమ్మి చెట్టు దానికి సమీపాన్ని దాని ఎందుకు నిక్షేపించారు కనుక ఆ పోయే సమయములందు కౌరవ సైన్యమంతా ఒక్కసారి చూచే వరకు నిలపడిపోయినారుంచి ఆ అతి సమయముందు ఆ సైన్యములందు తోచున్న ఉత్పాతములున్నవే భయంకరములైన ఉత్పాతములను తూచి ఏమంటాడు ద్రోణుడు నక్కలు సాయల్లారా దూడవలసింది మాసన భూమి సూర్యమిము మాసిపోయింది నక్కలు కూసుకోవి సమస్తమైన వాద్యములన్నీ కూడా అపధరులయ్యి సరిగా మృగుటలేదు ఆ ఏరుగులలో ఏటి వాకంద్రగా కింద పడిపోతూ ఉన్నవియా మొత్తమ తొరంగములో భర్త జలం బక్కలము విడుతున్నవి ఆ గుర్రములన్నీ కూడా కంటి వెంట ధారధారగా నీరుస్తూ ఉన్నది తటపడి పడగ ఆ పడగలన్నీ కూడా తగ్గిపోతూ అది కాంతా నాశనం అయిపోతూ ఉన్నది మన లోనపక నేర్చుకోరుడు ఆ మన సైన్యాన్ని అవద్దు చక్కగా వ్యూహములుగా ండి తన తన వాహనములముల జను చేసుకొనుడు వినయం కొనుడు పెద పశువుల కనుక తమ తమ ఆయుధములల్ని కూడా సంసిద్ధం చేసి పశువులు పోకుండా మాత్రము మళ్ళ వేసిన వాటి బియకుండా కాపాడవలసింది అని చెప్పి రానప్పుడు అర్జునుడు సమయో ఆ దోరు చూసాడటూస్తే వచ్చేవాడు అర్జునుడి నిన్నవాడికి ఇంత నిర్భయంగా వస్తాడు ఆ కోరువు సైన్యం మీదకు రాడి అర్జునుడి ప్రధానంగా గుని వస్తూ ఉన్నాడు మీకు అజ్ఞాత వాసములదే నిండిందా ఇంకా నిండలిందా లేకపోతే ఎలా వస్తూ ఉన్నాడు అని ఆ ఇటు ఆ వ్రాసినటువంటి వ్రాసుకున్నటువంటి పత్రములు ఉన్నాయి భీష్ముల దగ్గర ఒకటి ఉంది అటు ఏమో దగ్గర ఉంది ఒకటి ఆ ఆ భీష్మున భీష్ములు ద్వారట అట అర్జునుడు కనుక ఇది జపతింటాడే వస్తూ ఉన్నాడు అని ఆ భీష్ములు ద్వారట తెలియకుండా అంటే రహస్యంగా మాట్లాడకూడదు రహస్యంగా మాట్లాడితే ఏమిటి వీరు మాట్లాడింది అని అంటారు బయటికి తెలిసేటట్టుగా మాట్లాడకూడదు అర్జునుడు అని మాట్లాడకూడదుగా అంటే ఒక పక్షపాతం ఉంది వీరికి పాండవులు అయిందని అంటారు పెద్దగానే మాట్లాడాలి ఇతరులకు ఎవరికి అర్థం కాకుండా మాట్లాడాలి కనుక ఆ ద్రోణుడంత భీష్లతో ఎన్నొకటి గడు తాతగారు అన్న ఈ వచ్చేవాడు కేవలము అహంకరణమే ప్రధానంగా వస్తూ ఉన్నాడు వీడు ఒక చెట్టు పేరిచేవాడు చెట్టు పేరుటివాడు అంటే చెట్టేవిటి మధ్య చెట్టు అర్జునుడు చెట్టు పేరువాడు అంటే అర్జును ఒక చెట్టు పేరువాడు అది ప్రధానంగా అజ్ఞాతవాసం శాఖ ముందే వస్తువురాని వీడు దెబ్బ తిట్టాడు కదా కనుగొను అతనితో చెప్పిన తంగిని భీష్డు వల్లి అంటే భీష్ముడు అభిప్రాయపడ్డాడు కదా ద్రోణుడు అని తలంచి దుర్యోధను తో చెప్పినట్లుగా శ్రీశ్వరికి అర్థమయ్యేటట్టుగా ఏమంటాడు భీష్ముడు ఓ రాజరాజా ఇప్పుడు మంచి సమయమయ్యా మనకు శత్రువుల వలన మనకు భయము లేదు ఇప్పుడు మన యొక్క పరాక్రమం యావత్తూ కూడా ప్రకటించే సభ్యాయుల అరేవరకు అర్థమైపోయిందిగా లేకపోతే దుర్యోధను అప్పు చెప్పే పదేమిటి మనం అంత గడిచిపోయావు ఇప్పుడు చేయవద్దు అంటే అదివరకే చేయకుండా కాదు ఆ అర్థమైందక్క ద్రోణులకు అర్థమైపోయింది అజ్ఞాతవాసం నిన్న సమాప్తం అయిపోయిందిగా అని అనుకుని ఆనందం అంతా కనపరిచినట్లయితే దుర్యోధరాజు అంతా బాధపడి సత్తారిణి ఏమంటాడు సింగటితో గుహాంతనమునై నుండి మాతంగా ండి సింహముని ఆ గుహలో పడుకుని పడుకులు నిద్రపోయి మాతంగ స్ఫుజమేల తండములు గుంపులు తూచి వాటి అన్నింటి కుంభత్ పగలవచ్చు దానికి బహా ఉత్సాహంతో వచ్చినట్టుగా ఆ సింహదా ఎలా వచ్చును ఆ ప్రకారంగా కాంతవరణి వాసఖి అతడి పండు సంవత్సరము అరంగ్యవాసం ఒక సంవత్సర వాక్యాత చేసి ఆ బాధ అవతూ లోపల మంట మడిపోతూ ఉంది ఆ కారణం చేత వీరే వచ్చను గురి తీసుకుండు అర్జునుడు వస్తూ ఉన్నాడు మన సైన్యం మీదకు దూకుతూ ఉన్నాడు శవం దూకినట్టు దూకుతూ ఉన్నాడు సుమా అన్నాడట ఈతను తోటికయ్య మనకి కానీ అర్జునుడితో ఎదురు యుద్ధం చేసేవాడు మన సంయుమునందు ఒకడు లేడు సుమా ఇప్పుడు గోవునే మల వేసి తోలిగిపోతాడు అర్జునుడు ఇతను చేసినా వినమే పెంపదులాగదు బాగు సంపద ఆ బాహు సంపద చేత అలా టబడి ఆ కర్ణుడు ఏమంటాడు ఆదు గురువు గారికి పాండవ పక్షపాతముల పలుకుతున్నోని వచ్చినట్లు ఆ ఓ చూడా పాండవ పక్షపాతులు స్వారీ నీ నోది వచ్చినట్టు పలుకుతున్నావు ఎంత ఎప్పుడే ఆ కాని నీవు గురువైపోయినా వాళ్ళ చేత నిన్ను ఏమి అనకూడదు గాని ఏ ఈ కౌరవ సైన్యములు నీ ఒక్కడవేనా మేటివి ఈ అవతూ సైన్యం కూడా సైన్యం చెక్కిపోయేటట్టుగా ఆ అర్జునుడి పగుడుతున్నావు అని అతడు వచ్చనే ఒక పాత చెల్లిత హేసి వెకటు బాహుదర్ప నప్పాన్న వచ్చినవాడు అర్జునుడే కనుక అయిన నా ప్రశస్త్రముల చేత దుబ్బు రేపి అతడు आ चल पी सैन की आनंद क्योंकि अति का पद्धति का వచ్చిన వాడు అర్జునుడైనట్లయితే సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము మన యొక్క సోదరులతో కూడి చేయవలసి ఉన్నది మామక శాసన ఇంకొకడైనట్లయితే ఏ అర్జునుడే కాక ఇంకొకడు వచ్చినట్లయితే నా పానముల చేతని పడగొడతాను సుభావలకు అంటే చాలా మంచిది కర్టుడు మాట మాట్లాడు బాగా ఉన్న దుర్యోధులు మాట్లాడిన మాటలు అంతకన్నా బాగున్నాయి అన్నారు విశ్వాసులు సమీపములు ఆ అట్టి సమయమునందు అర్జునుడు రథాన్ని ఆ జిచెట్టు దగ్గర నిలబెత్తి ఉత్తరుడికి ఎవడ్డా ఉత్తరుడా ఈ చెట్టు మీద సాధనమున్నది కాదు విలాహోన్నటి కోరున యుద్ధం చేసే సమయం బాగా కోపం వచ్చిన సమయం నాకు ఆ గాండ్యం గాని పరిగిరాదు ఈ పొట్టి పొట్టి బాడవు ధనసులు బాడవులున్నవే ఇవి నా దెబ్బకు చాల రసమా ఇవి ఆ ఇవి మీకు సరిపోవులు గాని నాకు సరిపోవు వినోదమునప్పుడు మత్తి విధాములకు తాలవు వెళ్ళది నూరు వేల బాగా వీర రసమున్నదే కోపం వచ్చినప్పుడు లాగవరు నువ్వు మీ బాణవి ధనసులున్నీ పెళ్ళు అని మీకు వసలపడతాయి కానీ అధికారి ఆగదు నాకు ఏనుగుని గాని ఆ మై ము కవచములు గాని తొగ్గట్టాలను అంటే వీటి చేత సాధ్యం కాదు రమ్మనుక ఈ చెట్టు మీద ఎగినం ఉన్నది ఏవయ్యా ఉత్తరుడా కత్తవిడికి ఎందుకు అన్ని ఒమ్ముత్తుకొని తక్కినేవి ఎప్పటి ఎట్లబి అదిగా కా పాండవులున్నారే ధర్మగా భీముడు ధర్మార్జులు ఆ నగుల సహదేవులు వారి వారి ఆయుధములన్నీ కూడా దీని మీద పెట్టి కెత్తగట్టినారు ఆ గాండి బాల్ని తీసుకొని మిగతా వల్లి అక్కడ బంధించవయ్యాట్లయ ఆ సవాల్ కారంగా ఉన్నదట కట్టాలు చూపించదు దాన్ని పరికెక్కి దాన్ని వడదీయవయ్యా అంటే ఉత్తరుడు పూనాథతో నీ కుందగునే పాపకర్మముగానే ఆ ఓ బృహ్లాగా లొంగిపోయే వరకు ఎటువంటి నీచ కర్ణములకు నన్ను పని కొట్టున్నావు అది శవం ఆ శవాన్ని నన్ను అంటుకోమంటావే నేను రాజు పుత్రుడు కదా అట్ట అంటుకోవచ్చునటయ్యా ఇటువంటిది చెబుమనుడు చెప్పడంన్నది దానికి నీకు పాపమురాదతయ్యా నమ్మము ఖైదు మోపకు తమ్మికి చాపము నా కంటిమ్మనుడు కనుక నీవుగా పైకెక్కి అతనసులది ఆ రథం మీద ఉంటాగలి చేస్తాములే అంతగా అంతవరకు వచ్చింది నా బ్రతుకు అని ఆ ఎక్కినాడు పైకి వృక్ష మధ్య ఆ రథం లేదా ఎక్కి అర్జునుడు వదలవయ్యా తరసు అల్లాడు అతను ఆయుధ సంజయం ఆ పైకి ఎక్కి ఆ కట్టీసినడు ఆయుధములు మనసు విదయా మీరు పెట్టుకునేటట్టుగా మెరిసిపోతూ ఉన్నది ఆయుధములు భయమంది పైకి ఎక్కి పెద్ద పిచ్చికి ఆకలిసినారట ఏమిట అవి భూతములు మాదిరిగా ఉన్నాయి మహాభూతములు మాదిరిగా ఉన్నాయి అని పెద్ద కేగల తీశాడట అయితే ఏం పర్వాలేదులే చే అవి ఆయుధములు ఆయుధములుసు అది కొంతసేపు ఓదార్చి చెప్పాడటాడి అర్జునుడు చూచి ఓ సారథీ అన్నాడు ఎవయ్యా సారథి అంట ఆ ఏమిటి వెళ్ళాలంటే ఏమంటాడు కొండే తనస్సు ఉన్నదే మహాభయంకరంగా కమల సముత సముహను అజ్జల అనేకమైన బంగారు కమలములు అన్ని చచ్చి పొల్లవి దీని మీద సగ మెరిసిపోతూ ఉన్నది తనస్థులు ఎవరు పడతారయ్యా అన్నాడు మరి ఓహో విధములకు ఆయుధములు పన్యసించి ఎవరెవరి మిగతా ఆయుధములు కూడా నేను ఇదిగో ఈ ఆయుధం ఎవరిది ఈ ఆయుధం ఎవరిది అని పోరుసగా అడిగిరాడువా అర్జను ఎట్ల అంటే అర్జునుడు ఏమంటాడు తొలతడి ఉన్నది తినదట్ట మొట్ట మొట్టమొదటి అడిగినావే ఈ ధనస్సు ఎక్కడి అని అది గాండవయ్యా అర్జునుడు ఏడు గదా ఆ యుద్ధములవులైనా చేయించగలిగినటువంటి సమర్థుడు అర్జునుడు ఆద్య పురుషోపాలిత్యోధిత రోజు మన వైద్యం ఇది కనుక వరకుమారా మొదటి బ్రహ్మదేవు నిర్మాణమై ధరించబడినటువంటి దిన్ని ఆ మహా మహాప్రకాశమానమైనటువంటి దిన్ని దియ్యమైనటువంటి నూరు వేల సంవత్సరములు ధరించినాడు అయి ఆయుధాన్ని ప్రజాపతి చతు అరవతి నాలుగు వేల సంవత్సరములు ప్రజాపతి ధరించినాడు పంచాధితి ఆ దేవేంద్రుడు ఎనభై సంవత్సరములు ధరించినాడు పంచశతాబ్దములు ఆ చంద్రుడు ఐదు సంవత్సరములు ధరించినాడు అది అగ్నిభౌత్రుడు అతని దగ్గర తీసుకని సమయమునందు అది అర్జునుడికిచ్చినాడయ్యాడ అరువరి అర్జునుడువలు కలిగి చేత చెక్కబడి ఉన్నది ఆయుధం ఉన్నది ధనస్సు అది ధర్మరాజు ధరిస్తారయ్యాంచుడో ఆ తాళ ప్రమాణమై కోత అలంకరింపబడి ఉన్నటువంటి మస్యములు కలిగి దివ్యమై ప్రకాశించుతున్న ధను ఉన్నది అది నగులు బంగారు మయూరు నెమళ్ళు వంటి బొమ్మలు వేసి ఉన్నటువంటి యొక్క నడుస్తున్నది అది సహదేవుని దియా అది కోశము నుండి పెద్దదే ఖడ్గము దియ్య ఖడ్గము అది అర్జునుడిదయ్యా సముతీర్ గదాదండమున్న బంగారు మీరు చుట్టు వేసి ఉన్నటువంటిది అయోమయమైరా కదా దండవు బాగా కోపం వచ్చినప్పుడు భీముడు పడుతూ ఉంటాడు ఆయుద్ధములందు బాణపుణత సాధనములు వేరు వేరే నిరూపించు కప్పురా అని వేరు వేరుగా అన్నింటినీ చెప్పినాడు ఆ మూఢాత్తుల్ పాండవోత్త ఎంత చెప్పినప్పటికీ తెలియలేక ఏమంటాడు ఈ ఎడని తమ్మహని ఆయుధముని వ్యక్తి ఎంత దిగది మన కౌంతేయులు గృహన్నలా అయితే ఓ గృహందల ఆయుధములన్నీ పాండవులు అంటూ దీని ఎందు నిక్షేపించి ఎక్కడికి పోయినారు వారు చెప్పువా నీకు తెలిసి ఉంటే ఆ విషయము చెప్పవయ్యాడా ఆ పాండవులకు ఆ యుధిత్తుడెత్తో ఆ తర్మరాజు ఎక్కడ ఉన్నాడు భీముని పాత్రని వర్తనమ్ములయలా ఏమి తనములయ్యే ఆ భీముడు అర్జునుడు ఏమి పనులు చూస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు దాగినారాపక్రౌపదికి నెయ్యనలన్నే పాలు వాటిల్లినో కాపురుషుల వలన నెట్టి కార్యవు తెలుగా మహాసాజీ రాజకాంతంలో ఘనత వహించిన ద్రౌపది ఉన్నది ఆమె ఎక్కడ ఉన్నదో కాపుర చేత ఎంత బాధపడిపోయిందో వినబడో రాజ్యను కాలి ఇంతవరకు వారి సంగతి ఎక్కడా వినపడలేదు కాని నీవు ఏమి చెప్తావురడి గుండే వచ్చి మనవితన్యా పన్నులై ఉన్నవారు అంటే ఓ ఉత్తరుడా వారికై బాధపడవలసిన పని లేదయ్యా ఆ దైవ తల్ల దైవ ఘటన చేత పన్నెండు సంవత్సరములు అసము చేసినారు అజ్ఞాత వాసము సంవత్సరం అయిపోయింది అది మన మన ఇంట్లోనే తరిగిపోయింది అది అయితే ఎవరు వారు అనంత మేము చెబుతాను వినవలసింది కంకుడు ధర్మసుడు ఆ కంకుడు అనే పేరుతో పరివ్రాతికేషంతో ఉన్నాడే ఆయన ధర్మరాజువా వరలంకుడు భీముండు మీకు వంటలు చేస్తూ ఉన్నటువంటి నాడి ఆయన భీమసేనుడయ్యాంకరు నగుల సహదేవులు మీకు గోవుల దగ్గర కొదముల దగ్గర ఉన్న వారిద్దరు నకుల సహదేవులు చెప్పదొడగితే నీ ఇంక కొరత వెంటనే అర్జునుడు ఇక కొరత ఎందుకో నేను అర్జునుడునయ్యా మాలిని పేరు చేత ఉన్నదే సైరంతో ఉన్నది ఆమె ద్రౌపది సుభాగంగా ఆమె కొరకి ఆ కీచుకులను ఉప కూడా గంధర్వులనే నెపంచేత భీమసేనుడుపోయే ఆశ్చర్యము సంభ్రమము కలిగిన వాడై ఆ అర్జునుడు ఏమంటాడు భూమింజయుడు ప్రియుడకు పది గలవు భయ్యనాభములు అయితే నీ ఉన్న అర్జునుడు అయినట్టయితే అర్జునుడుకు పది పేర్లున్న విషమా ఆ పేర్లు చెప్పవయ్యా నేను నమ్ముతాను అనుడున సుండవుతూ అర్జునుండో అర్జునుడు నవ్వు నవ్వి పది పేర్లు తున్న మాట నిజమేనయ్యా అర్జునుడుగును అజుడు శ్వేత వాహనుండో శ్వేత వాహనుడు ఈ భక్తుండో ఈ భక్తుడు విజయుండో విజయుడు ఇష్ణుండో ఇష్టడు సవ్యసాచీ విజయసాచీ ధనంజయుండో ధనంజయుడు అను పదిను నా పేర్లు ఈ పది నా పేర్లు సుమంగే ఉత్తరుడు ఎత్త అంటే ఉత్తరుడు ఎవంటాడు ఏమి గతం మనకి నామం మూలు సంభవిల్ల పో అయితే అర్జునులకు ఈ పేరులు ఏ కారణం చేత వచ్చినవో అవి జయ్యాయా అతడల్లా అంటే ఏమంటాడు ఎక్కినైతే ఆ రాజసూయ యొక్క సభ ప్రపంచవులంతా కూడా జయించి ధనాన్ని తీసుకొచ్చని కారణం చేత అన్న జీవిత నేను వచ్చింది శక్తివాటి పోయట్రు నన్ను ఎటువంటి రణశూరులైనా కూడా నా ఎదురబడి ప్రతికి పోలేరు అంటారు చేత వా సగల జన సమ్మతం ఒక సంభవించేటువంటి పులములున్నవేంధర్వాసములు నా రథములకు ఎప్పుడు కట్టి ఉన్న కారణం చేత ీతము ఎప్పుడు కూడా ప్రకాశించుతున్న కారణం చేత సమర్థమైన జను కిరీటి అంటారు ఎటువంటి వారితో యుద్ధం చేసినప్పటికి నీచకృత్యము చేయను నేను ఎప్పుడో వారిని వారికి నీచకృత్యము చేయను గను అంటారు లక్షణ గు్రములు తెల గుర్రములుంటే శ్వేతవాహనుడు అంటే అన్ని ఉన్నాయే ఇక్కడ లేదు అంటున్నాడు బీభత్సము లేదు కనుక అంటే యుద్ధముల ఎందు సామాన్యంగా సర్వజనము అందారు అంటే భీభత్స కర్మ చేస్తారు వాళ్ళు అనికేస్తారు అనేక విధములైనటువంటి నీచ కర్మలన్నీ చేస్తూ ఉంటారు దాని నేను ఎప్పుడూ నా చేయను తరంగు అది ఒక బిరుదు అన్నమాట కనుక ఎప్పుడు ఎవరిని కుచితమైన పని చేయను కనుక భీభత్సమైన కర్మ చేయను కనుక నన్ను భీభత్తులు అంటారయ్యా మంగళం లేదు కనుక మంగళవారం అంటే దాని అది మంగళవారం అలా కొన్ని వస్తువులు ఉంటాయి సామాన్యంగా ఏమీ తెలియని వాడిని దేవుడు ఏది లోకంలో కూడా దేవుడు వాళ్ళ దేవుడు దేవుడు అంటే ఏమీ తెలియనివాడు అని అర్థం అనమాట కనుక ఇటువంటి యొక్క లక్షణములు కొన్ని ఉంటాయి అందువల్ల మీరు హోదంటారా నన్ను ఎందుకేలను కలిగిన మరి సయ్య సాధ్య నన్ను అంతా ఇలాగే లాగుతూ ఉంటారు తనస్సు ఇలా ధరించి లాగుతూ ఉంటారు కాని నేను ఇలా లాగుతాను ఇట్లా కానీ ఇలా లాగినప్పుడు పెద్ద సొడుగా తగుతూ ఉంటుంది రేపా వేగంతో పోయి తగ్గుతూ ఉంటుంది అందువల్ల సవ్య సాక్షినే బిరుదిచ్చారాభమగునో అదిగాకరైనటువంటి యొక్క శరీర వర్ణముగ్గలవాడము కనుక నన్ను అర్జునుడు అంటాడు అర్జునుడు అంటే తెలుపు అని వాడు ఆ కారణం చేత అర్జునుడు వీళ్ళు వచ్చిందయ్యా నాకు పలుగునా ఉత్తర పలుగుని విశిష్ట కాల సంఘనంత చేసే ఆ ఉత్తర పలుగుని నక్షత్రమునందు పుట్టిన కారణం ందుడు ఎవడు గంటు పెట్టడానికి సాయరికి సాధ్యం కాదు కనుక నన్ను జిష్ఠుడు అంటారు మదంబకున్నది ఆ కారణం చేతృత యొక్క కుమారుడు గనుకడు అంటారు మెచ్చ భద్రమూర్తులైన రుద్ర విరింజనులు సన్నిధి చేసిన పెన్నిధి కన్న పేద సంబంధను సంభ్రమించు నాకు గురు ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చి చూచి నా పరాక్రములకు సంతోషించి కృష్ణుడు అరే పదకొండవ పేరు కూడా ఇచ్చినారు నేను ప్రయుక్తమైన నగపు అలకేయులున్నారు మూడు కోట్లకి అలకేజ్ రాక్షసులను మహాబలవంతులలో సమగ్ర తీరుముందు నేను ఒక్కరి పోయి సంవరించినారు అప్పుడు ప్రీతుండే సంఘానికి సంతోషించి దేవేంద్రుడా గుటి కిరీటం ఇచ్చినాడు దేవసంఘం సంఘం ఇచ్చే ఆ దేవ సంఘములన్నీ కూడా శంఖమిచ్చినారు నాకు దేవదత్తము దేవతల చేత ఇయ్య దేవదత్తం అనే పేరు వచ్చింది మరియు గంధారీనంద నుండి గంధర్వురాలు చేత పొట్టుబడిన ఎప్పుడు ఒక నాలుగు వేల గంధర్వుల చేయించి అతడి వినిపించింది అదిగా దుర్యోధనుడు గంధర్వుల చేత పొట్టుబడిన పద్నాలుగు వేల గంధర్వులు విడిపించినారు దుర్యోధను కన్న గంకే కుల ద్రోడి దుర్యోధనాథుడు కనుకొని కనుక భయపడవద్దయ్యానక చోటు కూర్చున్నట్లయితే ఈ సర్వ సైన్యాన్ని దుమ్ము రేపి చెత్తడు చేతులు ఆ భూమి మీద సాస్తాంగ దండ ప్రణామములు ఆచరించి అర్జునులు పాదముల మీద పడి రెండు చేతులు తోడిల్చి ఉత్తరుడు నాకు ఇటువంటి నీవు సమస్తమైనటువంటి వలయం ద్వారేరిన నీవు నాకు ఇలా గోచరించావంటే నా భాగ్యదేవత శరీరంతో ప్రత్యక్షమైన విధములైన నీచి వాక్యములు మాట్లాడినారు నేను అవన్నీ కూడా సహించవయ్యానల్లువా తన విను దేటుడికి దక్కున కౌకిన చే తనయుడు దిగినటువంటి వాడై అతన్ని కౌగులించుకున్నాడు ఓ అర్జున ఎక్కవయ్యా రథం మీరు ప్రాపు నన్ను మెచ్చదూపి ఆ నీవు ఎక్కినట్లయితే నా సారథ్యం ఉన్నది నువ్వు శత్రువులంతా ఆదరిపోయేటట్టుగా సారథ్యం చేస్తాను నేను నన్ను బని గొమ్ములెమ్ముకును నాతున్నోగుల నల్లు పని పలి పోయి గోవుల నల్లటిని మళ్ళ వచ్చి ఆదా దుర్యోధనాలు అందరినీ కూడా తుమ్మురేపోయా మనమున కోరుదినే నర్జును సమరమున రక్షచోదక భావం మనయునని సమయ పర్యాయములు తలంచినాను సుమ అర్జునుడుకు చేయవల్లది నాకు చేత అది ఇప్పుడు సిద్ధించింది నాకు నేను నర్జనుండని ఎరింగిన ఎంత బాధ నెల్ల కిల్పిషములు ఆ నీవు అర్జునుడు అని తెలిసిన వెంటనే సమస్త పాపములన్నీ I will not be able to live my life. I will not be able to live my life. I will not be able to live my life. ఆ పురుషుల్లో కూడా మహాపురుషుడే అట్టి నీకు ఇది ఎందుకు వచ్చింది సమాప్తి పంధ నమ్ములకు సంవత్సరము కూడా నా పోస్తో రూపము ధరించినారు ఎందుకంటే ఈ వ్రతము నెరవేర్చడానికై కానీ లోకానికంతా పేట రూపంగా కనిపించినవి కానీ నాకు పేడితనము లేదు అది కూడా సమాప్తమూయలేదు నాకు పచ్చబూ పాండు సూర్యుని పుత్రుడు ఏమంటాడు అర్జును ఎందుకు తెలియజెప్పి తెల్ల నాదై పెంపుతోటి కొన్ని పెన్నిగా ఇంక సొరలకైతే శంకింతునే భగవద్హు అప్రగుప్తిగా ఓ స్వామి ఈ దయచేత ఇలా చెప్పినా ఊ నీ బాహువులనే ప్రాకారముల చాటునున్నటువంటి నాకు సుర ఈ కౌరవులే కాదు సురాత్రులు వచ్చినప్పటికీ నీ నాకు ఇక భయము లేదు అవి సీమిగతావన్ని మరల యథాప్రకారంగా కట్టగట్టవయ్యా అన్నాడు ప్రకారంగా చేసినాడు అతి దేవతలున్నారే వారు వారికి నమస్కరించగా ఈ నపంసత్వమున్నది ద్రహించిపోయింది ఆ పుంస్వమున్నది అర్జునులు యొక్క యథారూపము మరల వచ్చింది పుడిచ్చిన కొండలములు బాతి దేవేంద్రుడి తలంతగా కొండలములు చాలా బాగా అవి వచ్చినవి ఈ జుట్టు యావత్ తగ్గ చేసి దానిని చుట్టినాడు కొండలములు పెట్టినాడు ఎక్కినాడు ఆ ప్రకారంగా కట్టినవాడయ్యాలు పట్టికి ఆ దివ్య కిరీటమున్నదే దేవేంద్రుడు ఇచ్చినటువంటి దివ్య కిరీటము దానర్థదే ప్రకాశింది ప్రకాశించింది ప్రకారంగా యుద్ధానికి సన్నద్ధుడై అర్జునుడు రథం మీద నిధరించి ఆ ముస్తిఫాగి అంతంగా లాగి ఆ అల్లుడు ఉన్నదే ధ్వరింప చేసినాడు ఆ పక్ష జాతుల ఆ పక్షులల్ని అద్దరికి లేచిపోయినవి వృక్షములని కప్పించి పోయినవియే గురు బెదరే ఆ గురుబలం అంతా బెదరిపోయింది ఆ గగినా పోరటిల్లిపోయింది అద్దరి చేత ఆ తనంతరం యజ్ఞదేవు తలంచిన అగ్నిహోత్రు ఆధ్వజమున్నది మాయాభయమైనటువంటిది ఆవిగ దాని మీద ఉన్నాడు చుట్టూ అనేక భూత ప్రేతముల అది వచ్చి తకులు కొల్ల తినథానికి ఆ చెట్టు మీద పెట్టించి ఆ జయా దేవదత్తమున్నదే దేవతలు ఇచ్చినటువంటి సారథ్యం చేతూ ఉన్నాడు అర్జునుడుకు ప్రదక్షిణి గంగపోయే ఆ రథాన్ని తమ్మి చెట్లు ప్రదక్షిణంగా పోనీయవయ్యాశులు ఎప్పుడు కూడదన్నతడుపతడం చాలా దూరం పోయింది పశువులు పోవలసి ఉన్నది కనుక పోనీయవలిసింది అనగా తోలినాడు ఆ యుద్ధం రచించిందట కారణం చేత ఆ దేవదత్తాన్ని ఒక్కసారి ఆ పైన ఉన్న పెట్టినాడు చుట్టూ ఉన్న భూత ప్రేతములన్నీ ధ్వరించినవట పెద్ద ధ్వరైపోయింది దాని చేయత సముద్రములూ నిల్లిపోయినవి ఆ పర్వతములవిడేలన్నీ అల్లాడిపోయినవి పట్టణము ఆ స్వర్గలోకమున్నది కనిపించిపోయింది అద్దరికీ పాతాళం ఆ పాతాళవంతా తారక ఆ కులము ఆ గ్రహములు తారకలల్లి చదిపోయినవిధయ బ్రహ్మదేవుడు కూడా చెలించిపోయినాడు అప్పుడు నిత్య స్థిరం